uh um. दात्द्य सेवाशिष्य ओ शा शाति शांति कवल्योपनिषत्मा శ్లోకాలను యామతిగా చింతన చేద్దాము శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి సయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి స్త్రి అన్న పానాది విచిత్ర భోగై సై జాగ్రత్త పరితృప్తి సుప్తే జీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయకల్పిత విశ్వకే సుషుప్తికాళే సకలే విలీమో సుఖ రూపేతి పునశ్చన్మాంతరకర్మయోగా సై జీవ స్వపితి ప్రబుద్ధ పురత్ర్రీడతి యొ జీవ తతస్టు జాతం సకలం విచిత్రం ఆధారమండమ యాతి ఆధారమానందఖంబోధం యస్త్రస్మాజ్జాయే ప్రాణో మనస్సర్వేంద్రియాణి వాయుర్జ్యోతిరాపథివీ విశ్వధారి పరమాత్మన జీవరు సంసారమకే జీవరు చేత సంసారము ప్రాప్తించినది అని अद्याारोप अपवादाभ्याम निष्प्रपंच प्रपंचते शिष्याद्यार्थम तत्वज्ञ कल क्रम अनेत अध्याप अपवाद न्याय अटे लेने वस्तु आरोपी मरी इधर लेपम अपवादमे न्यायन यानी पुरस्क इक उपनिषदमाता చెతోంది పరమాత్మకే సంసారం ఉంది ఏ రూపం చేత అంటే జీవరూపం చేత పరమాత్మనే జీవుడైనాడు తత్సృష్వా తదేవాను ప్రావిశ్య అనైన జీవేన ఆత్మ నాను ప్రవేశ నామరూపే అని విధంగా శృతులు చెప్పిన ప్రకారంగా జీవరూపం చేత ఈ ఉపాధులను సృష్టించిన పిదప ఈ ఉపాధుల్లో ప్రవేశించినాడు ఎవరు పరమాత్మనే ఇదే విషయాన్ని శ్రీ విద్యారణ్య గురుదేవులు కూడా నాటక దీపంలో చెప్పారు పరమాత్మ అద్వయానంద పూర్ణ పూర్వే స్వమాయ స్వయమేవ జగద్భూత్వా ప్రావిశ జీవరూపత అనంటు సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము ఆ పరమాత్మ తన యొక్క మాయను తీసుకొని ఈ సృష్టిని రచన ఈ సృష్టిలో స్వయంగా తానే ప్రవేశించాడు అని మనకు శృతులను ఆధారంగా చేసుకొని పంచదశలో చెప్పబడింది కాబట్టి ఇప్పుడు జీవరూపంలో ఉన్నటువంటి వాడు ఎవరు అనంటే పరమాత్మనే ఎందుకు ఈ శరీరాలను ఉత్పన్నం చేసి దీనిలో ప్రవేశించిన వాడెవరు ఈశ్వరుడే పరమాత్మనే అందుకని ఇప్పుడు జీవరూపంలో ఉన్నది ఎవరు పరమాత్మనే అందుకని మరియు సంసారం ఎవరికి అనంటే జీవునికని అంటాం మనం మరి ఆ జీవుడు ఎవరు పరమాత్మనే మరి సంసారం ఎవరికంటే పరమాత్మకే ఎట్లా అంటే జీవరూపం చేత అని ఇక్కడ ఆరోపం చేస్తూ చెప్తూ ఉన్నాడు సేవ మాయా పరిమోహిత అంటే ఆ పరమాత్మనే అంటాడు ఇక్కడ దీనికి అవతారిక చెప్తున్నారు టీకాకారులు జ్ఞప్తి మాత్రస్య కథం స్వ అజ్ఞాన ఇత్య ఆహా సేవ ఇది ఇప్పుడు పరమాత్మ జ్ఞానస్వరూపుడు చైతన్య స్వరూపుడు చిన్మాత్ర స్వరూపుడు విజ్ఞానమానందం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటూ మనకు శృతులు చెప్తూ ఉన్నాయి మరి స్వయం ప్రకాశమై చిద్రూపమై ఉన్నటువంటి పరమాత్మకు అజ్ఞానం వలన పాశం ఏర్పడింది అంటే సంసారం ఏర్పడింది అని చెప్తూ ఉన్నారు అది ఎలా సంభవము ఎందుకంటే సూర్యుని ఎందు అజ్ఞానము చీకటి ఉంది అని చెప్పడానికి సంభవిస్తుందా సూర్యుడు ప్రకర ప్రకాశం కలిగినటువంటి వాణియందు చీకటి ఉండుట సంభవమా లేదు కదా మరి అట్లా స్వయం పరమాత్మను చెప్తూ ఒకవైపు మరి అతనికి అజ్ఞానం ఉంది అజ్ఞానం వల్ల అతనికి జీవత్వం ఆరోపిబడింది అని చెప్తున్నారు జీవత్వం ఎట్లా వస్తుంది అతనికి అజ్ఞానం ఎక్కడిది అతనికి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మకు అజ్ఞానం ఎక్కడిది అజ్ఞానం ఉంటే అతనికి పరమాత్మ స్వయం ప్రకాశం అని ఎట్లా అంటారు మీరు అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు చెప్తూ ఉన్నాడు సయేవ ఇతి అని అంటూ సయవ మాయా అంటున్నాడు ఇక్కడ యహ స్వాతిరిక్త కరణ అసహ పరమాత్మ ఇది ఖ్యాత సయేవ నిర్మాయ అపి स्व अज्ञान मैया पोहितात्मादिशरी आस्था सर्व आत्मात्मी अभिमान सर्व्यापार्तव पर अज्ञा ले पर संभव चुनाव జీవ జడ భేదము అనేటువంటి ఏ వికల్పమే సంభవించదు అక్కడ ఉన్నది ఒకటే ఒక అద్వితీయ వస్తువు స్వాతిరిక్త కలణ అసహ పరమాత్మ దానికంటే భిన్నమైనటువంటి ఏ వికల్పాన్ని కూడా సహించుటకు వీలు లేనటువంటి పరమాత్మ ఎందు అజ్ఞానం ఉంది మాయ ఉంది అని చెప్తున్నాడు ఇది ఏమిటి అంటే ఆరోపం లేని వస్తువును కల్పించి చెప్పుట ఆరోపం वस्तु विषय अवस्तु का वस्तुवरू परमा अवस्तुवे माया तत्क्य अवस्तुन माया तत्कार वस्तु परमात्म आरोप इधे अद्यारोपमंटार आधारूपम से मन श्रुति चुप्त सएव अंटे ఆ నిర్వికల్పకమైనటువంటి ఏ విధమైనటువంటి వికల్పాలకు తావు తావులేనటువంటి ఏ శుద్ధ చిన్మాత్ర రూపమైనటువంటి పరమాత్మ ఉందో సయేవ ఆ పరమాత్మనే నిర్మాయ అపి దాని మాయా అనేది లేశమాత్రం కూడా లేదు అజ్ఞానం అనేది లేశమాత్రం కూడా లేదు వాస్తవంగా అయినా కూడా స్వ అజ్ఞాన రూపయా మాయయా పరిమోహితాత్మ ఇవ స్వ అజ్ఞాన రూపమైనటువంటి మాయ చేత పరిమోహితుడైనట్టు వలె అయినాడు అంటాడు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళా ఆ అజ్ఞానమే లేదని చెప్పి మళ్ళా తన యొక్క అజ్ఞానం చేత మోహితుడైనట్టు వలె అంటున్నాడు మోహితుడు కాలే మోహితుడైనట్టు వలె అంటే వాస్తవంగా మోహితుడు కాలే అతనికి సంసారం వాస్తవంగా లేదు ఇది కల్పితమైనటువంటి మాయ చేత ఏర్పడినటువంటి సంసారమే అని చెప్తున్నట్లయింది ఇక్కడ యువ శబ్ద ప్రయోగం చేసి స్థూలాది శరీరం ఆస్థాయా ఈ కల్పితమైనటువంటి మాయను అజ్ఞానాన్ని స్వీకరించి స్థూలాది శరీరాలను ధారణ చేసుకున్నాడు సూర్యుని ఎందు ఆవరణ లేదు అయినా కానీ ఒక మేఘం వచ్చి అడ్డగించినప్పుడు సూర్యుడు కప్పబడ్డాడు అని వ్యవహారం జరుగుతుంది కానీ వాస్తవంగా కప్పబడ్డా కప్పబడలే ఆవరణ ఏదైతే మేఘం ఉందో ఆ మేఘం కూడా మనకు తెలియబడుతుంది అది ఏ వెలుగులోపల తెలియబడుతుంది అని అంటే సూర్యుని యొక్క వెలుగు లోపలిని ఆ మేఘం తెలియబడుతుంది ఆ ఆవరణ తెలియబడుతుంది అన్నప్పుడు మరి వాస్తవంగా సూర్యునికి ఆవరణ ఉన్నట్టదు కానీ ఆవరింపబడ్డాడు అని ఒక ఔపచారిక వ్యవహారం జరుగుతుంది అట్లా ఈ స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మకు అసలు అజ్ఞానమే లేదు అయినా కానీ అజ్ఞానం ఉన్నట్టు వలె కల్పించి చెప్పుట జరిగింది అంతే వాస్తవంగా లేదు వాస్తవంగా కనుక ఉన్నట్లయితే నేను అజ్ఞానిని అని తెలుసుకుని తెలియకంటున్నాడా మరి తెలుసుకున్నటువంటి వానికి అజ్ఞానం ఉన్నట్టనటా కదా ఈ అజ్ఞానాన్ని తాను ఎట్లా ప్రకాశించాడు తనకు గనక అజ్ఞానం ఉంటే లేదు ఉత్తమంగా లేదు కానీ కల్పితమైనటువంటి అజ్ఞానాన్ని స్వీకరించి ఇక్కడ ఆరోపణ చేసి చెప్పడం జరుగుతున్నది అతడు ఏం చేశాడు అనంటే స్థూలాది శరీరం ఆస్థాయ కదా తత్సృష్టి వాశత్ అని అన్యత్ర శృతులు చెప్పిన ప్రకారంగా ఈ సృష్టిని రచన చేసి సృష్టిలో తానే స్వయంగా ప్రవేశించాడు ఈ స్థూలాది శరీరాలను ధారణ చేసుకున్నాడు ఆది శబ్దం చేత సూక్ష్మ శరీరము కారణ శరీరం స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ధారణ చేసుకున్నాడు ఎన్ని శరీరాలున్నాయి మనకు చెప్పండి ఉన్నది ఒకటే కదా స్వామిజీ కనపడేది ఒకటే కదా మూడెక్కడి అని అంటారు కనపడేది ఇది స్తూల శరీరము ఈ స్థూల శరీరము దేని యొక్క సంకల్పం చేత సకల వ్యవహారాలు చేస్తూ ఉన్నదో అది సూక్ష్మ శరీరం కదా మనస్సు యొక్క సంకల్పం చేతనే కదా మనసు అనండి బుద్ధి అనండి అంతఃకరణం అనండి చెప్పుకోవాలి ఇక్కడ ఈ అంతఃకరణం ప్రేరణ చేత ఇంద్రియాలకు స్ఫూర్తి వచ్చింది ఆ ఇంద్రియాల చేత ఈ స్థూల శరీరంలో కదలిక వచ్చింది కానీ ఆ సూక్ష్మ శరీరము అది మనకు కనిపించదు కనుక దానికి సూక్ష్మం అన్నాము స్థూలం కంటే సూక్ష్మం అది అపంచీకృత భూతాల యొక్క కార్యము కాబట్టి సూక్ష్మం ఈ స్థూల శరీరము పంచభూతాల యొక్క పంచీకృతాత్మకమైనటువంటిది కాబట్టి దీనికి స్థూల శరీరం అన్నాం ఇక ఈ రెండిటికి కారణమైనటువంటిది అజ్ఞానము కారణ శరీరం ఈ ప్రకారంగా స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం అని మూడు శరీరాలు ఉంటాయి ఈ మూడు శరీరాలను అభిమానించి ఆ పరమాత్మనే జీవరూపుడుగా వ్యవహరింపబడుతున్నాడు స్థూల శరీరాన్ని అభిమానించి విశ్వడు అనబడతాడు సూక్ష్మశరీరాన్ని అభిమానించి తేజస్సుడు కారణ శరీరం అజ్ఞానాన్ని అభిమానించి ప్రాజ్ఞుడు అనపడతాడు ఇట్లా వ్యష్టిలో తెలుసుకున్నాం అట్లే సమష్లో సమష్ స్థూల శరీర అభిమాని విరాట్ సమష్ సూక్ష్మశరీర అభిమాని హిరణ్య గర్భుడు సమస్తి కారణ శరీర ఈశ్వరుడు ఆ అని కూడా అంటారు ఈ ప్రకారంగా స్థూలాది శరీరాలను ధారణ చేసుకున్నవాడు ఎవరు అంటే ఆ పరమాత్మయే धारण जुस्को जीवरूपम चेत व्यवहार चुनाव शरीरा धारण चुस्को जीवड़ेटी जीवो प्राणधारण जीवे प्राणा धारण जैसकवा शरीर में प्रवेश प्राणाल धारण जो जीवड़ा व्यवहारिप बना एवरू परमात्मे जीवरूपड़ी सर्वत्र आत्मात्मी अभिमान सर्वव्यापारजात करो ఆత్మ ఆత్మీయ ఈ శరీరాదులను అభిమానించి శరీరమే ఆత్మ శరీరమే నేను అంటున్నాడు శరీరమే తన యొక్క ఆత్మాని అభిమానిస్తున్నాడు అంటే తన స్వరూపం ఆత్మ హీనామ స్వరూపం ఈ శరీరమే నా స్వరూపం అనుకొని శరీరమే ఆత్మ అనుకుంటున్నాడు ఒక్కోసారి ఆత్మీయం అంటే శరీరానికి సంబంధించినటువంటి పుత్రమిత్ర కళత్రాదులు ఏవైతే ఉన్నాయో వాట్ని నావారు అని అనుకుంటున్నాడు అంటే శరీరాన్ని పురస్కరించుకొని నేను అంటున్నాడు శరీరానికి సంబంధించిన వాటిని నావి అంటున్నాడు నా భార్య నా పుత్రుడు నా ధనము అని ఈ విధంగా ఆత్మీయము చేత అభిమానిస్తున్నాడు శరీరాన్ని ఆత్మత్వం చేత అభిమానిస్తూ శరీరానికి సంబంధించిన వాటిని ఆత్మీయత్వం చేత అభిమానిస్తూ సర్వ వ్యాపార కరోతి సకల వ్యాపార సమూహాన్ని చేస్తూ ఉన్నాడు అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు కించ ఇంతేకాకుండా స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై అనేక భోగాలను అనుభవిస్తున్నాడు ఎప్పుడు జాగ్రత్త అవస్థలో సయవ అంటే ఆ పరమాత్మనే జీవరూపుడయ్యి స్థూలాది శరీరాలను అభిమానించి జాగ్రత్త అవస్థలో స్త్రీ అన్నపానాది విచిత్ర భోగాలను అనుభవిస్తున్నాడు జాగ్రత్త అవస్థ దేనికంటారు ఇంద్రియ ఇంద్రియార్థ గ్రహణ లక్షణ జాగ్రత్త కలన పరితృప్తి అంటే జాగ్రత్త అవస్థాం నానా ఆప్నోతి ఇత్య జాగ్రత్త అంటే దేనికంటారు జగద్గురు శంకర్ భగవత్పాదులు పంచీకరణంలో జాగ్రత్త యొక్క లక్షణం చేస్తూ ఇంద్రియై అర్థోపలబ్ది జాగరణం అన్నాడు సంక్షేపంగా జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం చేశాడు ఇంద్రియ ఇంద్రియముల చేత ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి మనకు ఎన్ని ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాల చేత అర్థం యొక్క అంటే పంచ జ్ఞానేంద్రియాలకు విషయాల యొక్క శ్రోత్రుర్ జిహ్వా గ్రహణ పంచ జ్ఞానేంద్రియాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలు ఏవి శబ్ద స్పర్శ రూప రస గంధా ఇవి అర్థములు అంటారు ఇంద్రియములు ఇంద్రియ అర్థములు ఇంద్రియ అర్థోపలబ్ధి జాగరణ ఐదు ఇంద్రియాల చేత ఐదు విషయాల యొక్క ఉపలబ్ధి ఉపలబ్ది అంటే వాటి యొక్క గ్రహణ అంటే జ్ఞానము వీటి చేత అవుతుందో అది జాగ్రత్త అవస్థ ఉపలక్షణంగా కర్మేంద్రియాలను కూడా మనం సంగ్రహం చేసుకోవాలి వాక్ పాణి పాదపాయుపస్థ ఈ కర్మేంద్రియాల చూత కూడా సకల వ్యవహారాలు చేస్తున్నాం కదా అందుకని ఇంద్రియముల చేత మరి ఇంకా అంతఃకరణానికి కూడా కొన్ని చోట్ల ఇంద్రియము చెప్పింది ఉన్నది మనశ్శష్టాని అని అంటూ భగవద్గీతలు కూడా చెప్పాడు అంతఃకరణానికి కూడా అంతరింద్రియమన్నారు ఇవి బహిరేంద్రియములు ఈ పది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఐదు ఈ పది బహిరేంద్రియాలు ఎందుకంటే బాహ్య విషయాలను గ్రహించడానికి సాధనాలు ఇక ఆంతర్యంలో లోండి లోపల ఉండి విషయాలను గ్రహించడానికి సాధనం ఎవరు మనస్సు లేదా అంతఃకరణం దాన్ని కూడా అంతరింద్రియమంటారు ఇక దాన్ని నాలుగుగా విభజించి చెప్పింది ఉన్నది బుద్ధి చిత్తము అహంకారము అని నాలుగుగా విభజించి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ నాలుగు ఈ పది ఈ పదునాలుగు వీటి చేత జరిగే వ్యవహారం పదునాలుగు త్రిపుడుల చేత ఎక్కడ వ్యవహారం జరుగుతుందో అది జాగ్రత్త అవస్థ అని చెప్పబడింది పదునాలుగు త్రిపుడు లేది అనంటే ఉదాహరణకు ఒక చక్షురింద్రియం తీసుకోండి చక్షురింద్రియము ఇది ఆధ్యాత్మము దీనికి సూర్యుడు దేవత మరి ఈ చక్షురింద్రియం చేత తెలియబడేటువంటి విషయము రూపము ఈ రూపము మరియు ఇంద్రియమైనటువంటి నేత్రము మరి ఆ నేత్రానికి అధిదేవత సూర్యుడు ఈ సూర్యుడు మరియు ఇంద్రియమైనటువంటి చక్షురు చక్షువు దానికి విషయమైనటువంటి రూపము ఈ మూడింటిని త్రిపుటి అంటారు మూడింటిని కలిపి త్రిపుటి త్రిపుటం అంటే మూడింటి యొక్క సమూహం ఇట్లా పద్నాలుటికి పద్నాలుగు త్రిపుటిలు ఉంటాయి శ్రోత్రేంద్రియానికి దానికి అది దేవత దిశ శ్రోత్రేంద్రియము దానికి విషయం శబ్దము ఇట్లా ప్రతి ఇంద్రియానికి ఒక త్రిపుటి ఉంటుంది ఈ పద్నాలుగు ఇంద్రియాల చేత పద్నాలుగు త్రిపుడులు ఉంటాయి ఈ పదునాలుగు త్రిపుడుల చేత ఎక్కడైతే వ్యవహారం అది జాగ్రత్త అవస్థ అంటారు ఈ జాగ్రత్త అవస్థలో ఈ జీవుడు ఏం చేస్తాడు స్త్రీ అన్నపానాది విచిత్ర స్త్రీ అన్నము పానము అంటే సకల విషయాలు అన్నిటినీ తీసుకోవాలి ఇక్కడ ఈ విచిత్రమైనటువంటి భోగాలను అనుభవిస్తాడు ఎక్కడ జాగ్రత్త అవస్థాయా నానావిధ ఆప్నోతి ఇత్యథ ఆ విషయాలను పొందుతుంటే ఇతనికి అనుభూతి ఎట్లగలుగుతుంది సుఖమో లేదా దుఃఖమో ఈ సుఖదుఖమే ఇది అనుభవము సుఖదుఖ అన్యతర సాక్షాత్కార భోగ ఉచతే సుఖము లేదా దుఃఖం యొక్క సాక్షాత్కారము అనుభూతి ఏదైతే ఉందో దానికే భోగం అంటారు దానికే అనుభవం అంటారు ఈ భోగాలను జాగ్రత్త అవస్థలో అనుభవిస్తాడు ఇక జాగ్రత్త అవస్థ అతడు విముఖుడయ్యి స్వప్నోన్ముఖుడవుతాడు స్వప్నావస్థలోకి వెళ్తాడు స్వప్నేతు జీవహ అని మళ్ళా చెప్తుంది స్వప్ అపి సుఖదు భోతృత్వం సుప్తౌ తద్భావంతో స్పష్ట స్వప్నంలో కూడా అపి అంటే జాగ్రత్త వస్తులో ఏ విధంగా స్త్రీ అన్నపానాది సుఖదు భోగాలను అట్లే స్వప్నంలో కూడా అనుభవిస్తాడు అనుభవిస్తాడా లేదా స్వప్నంలో కూడా అతడు భార్యా వ్యవహారం చేసినట్టు సుఖదుఖాలను అనుభవించినట్టు అతడు స్వప్నాన్ని చూస్తాడా లేదా చూస్తాడు మరి అక్కడ కూడా సుఖ దుఃఖాలు కలుగుతాయా లేదా కలుగుతాయి ఏ విధంగా జాగ్రత్త అవస్థలో స్త్రీ అన్నపానాది విషయాల చేత సుఖ దుఃఖాలను పొందినాడో అట్లే స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు అని స్వప్నే తు ఇతి అని చెప్పింది స్వప్నే తు జీవ అంటూ ఇవ స్వప్నే అపి మంత్రంలో తు అనే శబ్దం ఉంది తూ అనే శబ్దము తూ శబ్దో అప్యర్థ తు శబ్దాన్ని అప్యర్థంలో తెలుసు అంటే అంటే జాగ్రత్తలో వలె ఇక్కడ కూడా ఇక్కడ స్వప్నావస్థలో కూడా జీవుడు जीवअने धातु अर्थम प्राणाल धारण चुस्क अने अर्थम मैं प्राणाल धारण चेस्ट इतनी जीवड़ अना जीव विविधवासना वासीता सुख दुख भोक्त स्वप्न सुख दुख अभविवास्तव अग्रत लाग्रत ला ले विषय अभविस्ट మరి ఏమి ఏమిటి ఆ విషయాలు అని అంటే అసలు స్వప్న వస్తా దేనికంటారు దాని లక్షణం చూడండి కరణేషు ఉపసంహు జాగ్రత్త సంస్కారజ ప్రత్యయ స విషయ స్వప్న ఇత్యుచ్యతే అని జగద్గురు శంకర భగవత్పాదులే పంచీకరణంలో చెప్పారు కరణేషు ఉపసంహత ఈ జాగ్రత్తల్లో ఏవైతే కరణములు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్నాలుగు ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మరియు అంతఃకరణ చతుష్టయం ఈ నాలుగు పదునాలుగు ఈ పదునాలుగు ఎప్పుడైతే ఉపసంహరింపబడతాయో ఇక్కడ జాగ్రత్త అవస్థల్లో ఉన్నటువంటి జాగ్రత్త నుంచి దాటి స్వప్నంలోకి వెళ్తున్నాడు కదా అప్పుడు ఈ బాహ్య ఇంద్రియాలు ఏమవుతున్నాయి ఉపసంహరింపబడుతున్నాయి స్వప్నంలో నువ్వు పదార్థాలను చూస్తున్నావు కళ్ళతోనే చూస్తున్నావు కదా స్వప్నంలో పదార్థాలను చూస్తున్నావా లేదా చూస్తున్నావు వేడితో చూస్తున్నావు నేత్రాలతోనే చూస్తున్నావు కదా ఏ నేత్రాలు అవి బాహ్యమైనటువంటి నేత్రాల అవైతే కళ్ళు మూసుకొని పడుకున్నావు నువ్వు కళ్ళు మూసుకొని పడుకున్నావు కళ్ళు మూసుకొని పడుకున్నావు కదా మరి ఇప్పుడు ఈ కళ్ళతోనే చూస్తున్నావు అక్కడ కళ్ళు మూసుకొని వంటివి మూసుకున్నాక కనపడతాయన వస్తువులు మరి కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాత మరి అక్కడ కళ్ళతో చూస్తున్నావు మరి ఆ కళ్ళు ఎక్కడి జాగ్రత్త సంస్కారజహ జాగ్రత్తలో మన సంస్కారాలు ఎట్లా ఉన్నాయో అట్లనే స్వప్నంలో కనపడుతుంది జాగ్రత్తలో మనం నేత్రాలతో చూసినట్టు రూపాన్ని మనకు అనుభవం ఉంది కదా ఆ అనుభవం యొక్క సంస్కారం అంతఃకరణంలో ఉంటుంది మనసులో ఆ సంస్కార బలం చేత ఈ ఇంద్రియాలు ఉపసంహరింపబడినప్పటికీ ఏవి బాహ్య ఇంద్రియాలు అక్కడ ఈ సంస్కార బలం చేత అక్కడ కూడా నేత్రాలతో చూసినట్టుగా స్వప్నం పడుతుంది శ్రోత్రంతో విన్నట్టుగా అది అందుకని జాగ్రత్త సంస్కారజహ అన్నాడు ఇక్కడ జాగ్రత్తలో అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఆ వాటి యొక్క సంస్కారము చేత జాగ్రత్తలో వలనే అక్కడ విషయాలను అనుభవిస్తాడు స్త్రీ అన్న పానాది విచిత్ర స్త్రీ అన్నము పానము మొదలైనటువంటి అన్నీ అనుభవిస్తాడు పానం అంటే త్రాగేటువంటి పదార్థాలు నీరు కావచ్చు ఇంకా వేరే ద్రవ పదార్థాలు ఏవైనా ఉండుగాక అదా స్త్రీ అన్న పానాది పదార్థాలను అక్కడ అనుభవిస్తాడు కాబట్టి జాగ్రత్త సంస్కారజహ ప్రత్యయ జాగ్రత్త అవస్థలోని ఏ అనుభవం ఉందో ఆ అనుభవజన్య సంస్కారం చేత పుట్టినటువంటి ఆడ జ్ఞానం ఉంది ప్రత్యయం అంటే జ్ఞానం మరియు కేవలం జ్ఞానం కాదు జ్ఞానం అన్నప్పుడు జ్ఞానానికి విషయం కూడా ఉంటుంది అందుకని స విషయ విషయాల సహితంగా जाग्रत संस्कार चत अक स्वप्न सकल भोग अवप्न इधी स्वप्नावस्थ ओका लक्षणमी लक्षण अनुसार इपड़ जीवड़ स्वप्न एम चेस्ना जाग्रत लचित्र भोग अीव अंत प्राणाण धारय विविधवासना वासीता सुख दुख भोक्ता అనేక వాసనల చేత వాసితమైనటువంటి ఈ సుఖ దుఃఖాలను భోక్త అంటే అనుభవించేవాడై ఉన్నాడు ఏ విధంగా సుఖి అహం దుఖ్య అహం ఇది ప్రత్యయవాన్ అహం సుఖి అహం దుఃఖి అంటున్నాడు అక్కడ కూడా స్వప్నంలో విచిత్రమైనటువంటి స్వప్నం పడుతుంది అక్కడ కూడా జాగ్రత్తలో వలనే ఇట్లా కూడా కాదు మా జాగ్రత్తలో ఎప్పుడూ అనుభవం లేనటువంటి స్వప్నాలు కూడా పడతాయి అవును ఒక పక్షిలాగా ఆకాశంలో ఎగిరిపోయినట్టుగా మనకు స్వప్నం పడుతుంది అంటే ఈ సంస్కారం ఎక్కడిది ఇప్పుడు ఈ జన్మలోనే జాగ్రత్త సంస్కారం ఏమైనా ఉంది అట్లా ఆకాశంలో ఎగిరినట్టుగా లేదు అంటే ఏ జన్మలోనో పక్షి అయి ఉన్నాడు అతడు ఆ పక్షి సంస్కారం ఉంది కాబట్టి ఆ సంస్కార బలం చేత అతడు స్వప్నంలో పక్షిలాగా ఎగిరినట్టుగా స్వప్నం పడుతుంది ఇట్లా వాస్తవంగా పడుతున్నాయి పడతాయి అట్లా మాకు కూడా అనుభవం ఉంది ఆ విధంగా ఎగిరిపోయినట్టుగా ఆ కరెంటు దిగలు వస్తున్నప్పుడు అవ కరెంట్ తాకితే మనం చచ్చిపోతాం కదా అని చెప్పి కొంచెం చేతులు ఇట్లా గట్టి నొక్కి పడితే మీదికి ఎగిరినట్టుగా ఎట్లా పక్షులు ఏ విధంగా అంటే అట్లా మళ్ళీ కిందికి రావాలంటే మళ్ళీ కాళ్ళు మీదికి లేపేది గేరు మారవాలి కదా పక్షికి స్టీరింగ్ ఎవరు తోక ఆ తోకను కిందికొద్దితే పక్షి పైకి వద్ది ఆ తోకను పైకి లేపితే పక్షి కిందికి అదే స్టీరింగ్ అనమాట ఆ విధంగా స్వప్నాలు పడతాయి ఓసారి బాహ్య ప్రపంచంలో జాగ్రత్త అతను చక్రవర్తి అయి ఉండి స్వప్నంలో ఒక భిక్షుగా అడుక్కు తిన్నట్టుగా స్వప్నం పడుతుంది ఇది మనకు విచార సాగరంలో దృష్టాంతం ఇచ్చారు సాధునిశ్చలద స్వామి వారు ఒక చక్రవర్తి పడుకున్నాడు అతనికి స్వప్నం ఆ స్వప్నంలో ఎట్లున్నాడు బికారి భిక్షగా ఆడయి ఇల్లు ఆడుకుంటూ ఉండే ఆ వీధులలో తిరుగుతున్నప్పుడు ఒక కుక్క కరిచింది అతనికి ఆ బాగా గాయమైంది ఆ గాయాని మానుకోవడానికి అతడు వైద్యుని దగ్గరికి వెళ్ళాడు ఆ వైద్యుడు మంది ఇచ్చాడు మళ్ళా ఆ గాయం తక్కువైపోయింది ఇవి ఈ విధంగా స్వప్నం పడుతుంది లేచి చూస్తే మళ్ళీ చక్రవర్తే కానీ స్వప్నంలో బికారి భిక్షగాడైనాడు ఇట్లా విచిత్రమైనటువంటి స్వప్నాలు పడతాయి కొన్ని కొన్ని జాగ్రత్త అవస్థలు అనుభవంలు అట్లే పడతాయి కొన్ని విచిత్రంగా పడతాయి ఏం నియమం లేదు స్వప్నం ఇట్లే పడుతుంది అట్లే పడుతుంది ఏం నియమం లేదు మొత్తం మీద అక్కడ సుఖదు అనుభవిస్తున్నాడు అక్కడ కూడా అహం సుఖీ అహం దుఃఖీ అంటున్నాడు సుఖాది భోక్తృత్వ వాస్తవత్వం వారయతి అయితే ఈ సుఖదు భోక్తృత్వం ఏదైతే ఉందో ఇది ఈ జీవునికి వాస్తవమా కాదు అని నిరాకరణ చేస్తుంది ఇక్కడ శృతి మాత అజ్ఞాన రూపయ మాయయా కల్పిత విశ్వలోకే తన యొక్క అజ్ఞాన కల్పితమైనటువంటి ఏదైతే విశ్వం ఉన్నదో ఏ ప్రపంచం ఉన్నదో ఇది వాసనా ప్రపంచం ఉంది స్వప్నంలో వాస్తవంగా అక్కడ ప్రపంచం ఉందా శబ్దాది విషయాలు ఉన్నాయా స్త్రీ అన్నపానాదులు ఉన్నాయా అక్కడ లేదు సో అజ్ఞాన కల్పితమైనటువంటి ప్రపంచం అక్కడ ఉంది అంటే వాస్తవం కాదు అని చెప్పినట్లయింది ఏ విధంగా స్వప్న పదార్థాలు మిథ్యయో స్వాప్నిక పదార్థాలు ఏ విధంగా కల్పితంలో అట్లే జాగ్రత్త పదార్థాలు కూడా కల్పితమే ఎందుకు ఆ జాగ్రత్త పదార్థాలు కూడా అజ్ఞాన కల్పితమే కదా అజ్ఞానమే లేకపోతే అసలు ప్రపంచం ఎక్కడిది జీవుడు ఎక్కడున్నాడు జీవుడు లేడు జీవ కల్పిత ప్రపంచము లేదు ఉన్నది ఒకే అద్వితీయమైనటువంటి పరమాత్మ ఆ పరమాత్మ కల్పిత మాయను స్వీకరించి కల్పిత అజ్ఞానాన్ని స్వీకరించి ఇద్ద ఆజ్ఞాన కార్యమైనటువంటి జగత్తును మనం కల్పన చేస్తున్నాం అందువల్ల అంత కల్పితమే త్రయ అవసతహ త్రయ స్వప్నా అని చెప్పింది ఉన్నది ఐతరియోపనిషత్తులో జాగ్రత్త స్వప్నమే స్వప్నము స్వప్నమే సుశుక్తి స్వప్నమే త్రయ అవసతహ మూడు అవస్థలు కూడా త్రయ స్వప్నా మూడు కూడా స్వప్నములే అని ఈ విధంగా ఐతరి ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఈ అజ్ఞాన కల్పితమైనటువంటి జాగ్రత్త అవస్థలన్నీ కూడా సత్యములు కావు మరేమనగా మిథ్యాభూతములు అని తెలుసుకోవాలి మనం రోజు చూసే స్వప్నముది తాత్కాలికమైతే జాగ్రత్త అవస్థ కించిత్ దీర్ఘకాలిక స్వప్నం అదే దీర్ఘస్వప్న మిమం విధి దీర్ఘం వా చిత్త విభ్రమం అని అంటూ యోగ వశిష్టంలో శ్రీరామచంద్రునికి బోధించాడు అక్కడ శ్రీరామచంద్రుడు ఇదే అడిగినాడు ప్రశ్న రోజు స్వప్నాన్ని చూస్తున్నాం ఇది మిథ్యా ఇది మా అందరికి అనుభవం ఉంది గాని జాగ్రత్త వస్తువుని మిథ్యా అని ఎట్లా అంటున్నారు కల్పితమని ఎట్లా అంటే అక్కడ సమాధానం చెప్పాడు వశిష్ఠుల ఇది దీర్ఘ స్వప్నం నాయనా అన్నాడు అంతే ఈ స్వప్నం నుండి లేచిన తర్వాత స్వాప్క పదార్థాలు ఏ విధంగా కల్పితములని మనం నిశ్చయం చేసుకుంటామో అట్లే మనము వరజాగ్రతను పొందిన తర్వాత అంటే జ్ఞానోదయం కలిగిన తర్వాత ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఇది కల్పితమే ఇది కూడా స్వప్నమే అని మనకు తెలుస్తుంది కానీ ఆ జ్ఞానం కలిగే దగ్గర మాత్రం సత్యమైన చూస్తుంది అందుకని దీనికి దీర్ఘస్వప్నము అని చెప్పవలసి వచ్చింది అంతే మనం రోజు చూసే స్వప్నంలో కూడా అనేక సంవత్సరాలు గడిచినట్టుగా మనకు స్వప్నం పడుతుందా లేదా అనేక సంవత్సరాలు గడిచిపోయినట్టుగా స్వప్నం పడుతుంది అది ఎంతకాలంలో ఏదో ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ స్వప్నం చూస్తాం మనం అంత సమయం లోపల ఎన్నో సంవత్సరాలు గడిచినట్టుగా స్వప్నం పడుతుంది అట్లే ఈ జాగ్రత్త కూడా అంతే మనం అనుకుంటాం అనాది కాలం నుంచి యుగ యుగాల నుంచి ఉన్నది ప్రపంచం అనుకుంటాము కానీ వాస్తవంగా ఇది కూడా క్షణికమే ఇది కూడా ఆ స్వప్నం లాంటిదే అని తెలుసుకోవాలి మరి ఇవన్నీ ఏ విధంగా అంటే సో అజ్ఞాన రూపయా మాయ వికల్పిత విశ్వలోకే వాసనా ప్రపంచే అపి జాగరణవత్ సుఖదు భోక్త భవతి ఇత్యథ తన యొక్క అజ్ఞానం చేత కల్పిన కల్పించబడినటువంటి స్వప్నంలో జాగ్రత్త సంస్కారాల యొక్క బలము చేత జాగ్రత్తలో వలనే ఇక్కడ కూడా సుఖదుఖాలు అనుభవిస్తుంటాడు స్వానంద భోగ అవసర సుషుప్తి కాలే ఇక స్వప్నం నుంచి కాస్త ఇంకా లోనికి వెళ్ళాడనుకో గాఢ నిద్రలోకి వెళ్ళాడనుకో ఆ గాఢ నిద్రకి ఏమన్నాం మనము సుషుప్తి అవస్థ అన్నాం సుషుప్తి అవస్థ యొక్క లక్షణం ఏమిటి అది కూడా తెలుసుకుందాం సర్వ ప్రకార సంహారే బుద్ధే కారణాత్మన అవస్థానం సుషుప్తి సకల ప్రకారాలు అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి ఘట జ్ఞానాలు స్వప్నంలో కలిగినటువంటి గటపటాది జ్ఞానాలు అంటే ఉపలక్షణంగా గటపటం అంటే సకల జ్ఞానాలు అన్ని జ్ఞానాలు గజము తురగము పాషాణము మొదలైనటువంటి నది పర్వతాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి యొక్క జ్ఞానం కలుగుతుంది ఈ జాగ్రత్తలోని జ్ఞానాలు మరి స్వప్నంలోని జ్ఞానాలు అన్నీ కూడా ఉపసంహరింపబడి బుద్ధి అంటే ఈ అంతఃకరణము తనకు కారణాత్మన అవస్థానం అంటే తనకు కారణం ఏది అజ్ఞానం ఆ అజ్ఞాన రూపంలో ఉండిపోతుంది ఎక్కడ సుశుప్తి అవస్థలో ఆ అజ్ఞాన రూపంలో బుద్ధి ఏదైతే ఉంటుందో ఆ అవస్థకే సుశుప్తి అవస్థ అంటాం అందరికీ కనపడేది జాగ్రత్త అవస్థ ఒక్కనికే కనపడేది స్వప్నావస్థా నువ్వు స్వప్నం చూస్తుంటే నేను కూడా చూస్తాను అని ఎంతమంది చూస్తారు ఆ ఒకడే ఎవడైతే స్వప్నాన్ని కంటున్నాడో వాడు ఒక్కడే చూస్తాడు అందుకని అందరికి కనపడేది జాగ్రత్త అవస్థ అయితే ఒక్కనికి కనపడేది స్వప్నావస్థ ఎవరికి కనపడేది సుశూప్తి కదా సుశూప్త వానికి కూడా కనపడదు ఏమక్కడ ఏమి అక్కడ మొత్తం ప్రపంచం అభావం అయిపోయింది ఏమీ కనపడదు అక్కడ వానికి కూడా ఏమి కనపడదు ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థ ఆ సుషుప్తిలో ఇతడు సకల జ్ఞానాలన్నీ ఉపసంహరింపబడి బుద్ధి కారణరూపం చేత అవస్థానమై ఉన్నటువంటి దశ ఏదైతే సుక్షుప్తి అవస్థ ఉందో అక్కడ ఇతడు ఏం చేస్తాడు అక్కడ కూడా అతనికి అనుభవం కలుగుతుంది ఏ విధంగా జాగ్రత్త అవస్థలో స్త్రీ అన్నపానాదుల చేత కలిగింది అనుభవం సుఖదు అనుభవం అట్లే స్వప్నంలో కూడా సుఖదు రూప అనుభవం కలిగింది అట్లే సుషుప్తిలో కూడా అతనికి అనుభవం కలుగుతుంది అక్కడేం అనుభవం ఉంది అక్కడైతే ఏం విషయాలు వెళ్ళే బాయ్ అనుభవం ఉంది అని అంటే అక్కడ చెప్పినాడు ఏమని తన యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అక్కడ నేను హాయిగా నిదరించాను అంటాడా లేచిన తర్వాత సుఖమహం అప్సాప్సం అంటాడు అక్కడ తన స్వరూపం చేత అభిన్నుడవుతున్నాడు అహర్ అహహహ బ్రహ్మ గచ్చతి అని మనకు చాందోగ్యోపనిషత్తు చెప్తుంది ప్రతిరోజు కూడా జీవుడు సుచిక్తులు ఎక్కడికి వెళుతున్నాడు అంటే బ్రహ్మమునే చేరుకుంటున్నాడు అంటే తన స్వరూపాన్నే చేరుకొని తన స్వరూపభూత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఈ ఆనందం ఎక్కడిది అని అంటే నాకించి అహమావేది అంటాడు నాకేమీ తెలియదు అంటాడు మరేమంటాడు సుఖమహం అప్సాప్సం నేను సుఖంగా నిద్రించాను హాయిగా నిద్రించానంటాడు అంటే ఆ హాయి ఆ సుఖం యొక్క అనుభూతి కూడా ఉంది మరి ఆ సుఖం ఎక్కడిది అనంటే నాకు తెలియదు అని అంటున్నాడు మళ్ళీ అంటే అక్కడ ఆ సుఖము ఆవృత సుఖము అని చెప్పబడుతుంది ఆ సుఖం తనది అని గుర్తులేదు అజ్ఞానం ఉంది ఆవరణ ఉంది కాబట్టి ఆ సుఖాన్ని అనుభవించాడు కానీ ఎటువంటి సుఖము అంటే అది ఆవృత సుఖము అజ్ఞానం చేత కప్పబడినటువంటి సుఖం ఇప్పుడు ఏదైనా ఒక తినుబండారము అది చాలా నూతన వస్తువు అనుకోండి అది మనం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఆ వస్తువును అనుభవించలేదు ఎవరో ఒకరు మిత్రుడు తీసుకొచ్చి నీ చేతిలో ఇచ్చి అయ్యా ఇది తిను అన్నాడు తిను అంటే ఇది ఏం పదార్థం నువ్వు అడుగుతావు అడిగినప్పుడు నువ్వు తినవయ్యా నేను తర్వాత చెప్తా అంటాడు తింటావు అది మిత్రుడు కదా విశ్వసనీయుడు కదా ఆ పదార్థాన్ని తింటావు ఆ తిన్నప్పుడు దాని రుచి దాని యొక్క స్వాదిష్టమైనటువంటి ఏదైతే రుచి ఉందో అది నీకు అనుభవానికి వచ్చిందా లేదా ఏ బాగుంది అని లేదా ఏ ఏమో బాగుంది అయ్యా అంటే నాకు తెలియదు అంటావు ఇది ఏం పదార్థము దీనివల్ల నీకు ఆ సుఖం కలిగింది అని అంటే నాకు తెలియదు అంటావు అవునా ఎప్పుడైతే ఆ మిత్రుడు దాని గురించి నీకు సవిస్తరంగా చెప్తాడో అప్పుడు నీకు ఆ వస్తువు గురించినటువంటి జ్ఞానం కలుగుతుంది కానీ అంతకు అజ్ఞాత సుఖం సుఖం అనుభవించినావు కానీ అజ్ఞాత సుఖాన్ని అనుభవించినావు ఇది ఏ వస్తువు ఏమితో తయారైంది దాని జ్ఞానం లేదు అయినా గాని చాలా బాగుందయ్యా అంటావు ఇది ఏం సుఖము అనంటే అజ్ఞాత సుఖం అట్లే మన స్వరూప సుఖాన్ని సుషుప్తిలో అనుభవిస్తున్నాము నేను హాయిగా నిద్రించానని లేచిన తర్వాత పరామర్శించి చెప్తున్నాము ఆ సుఖం ఎక్కడిది అంటే నాకు తెలియదు అంటావు కాబట్టి ఆ సుషుప్తి సుఖము స్వరూప సుఖమే आवृत सुखम अड़क भोगी आनंद भुगतान आनंदम अभव स्वानंदवस सुषुप्ति काले तमसी सकले स्वातिरक्त मोहे विली सती स्व अज्ञानतम अभिभूत सन्खरूप ब्रह्म एति सुषुप्ति कल्ला అక్కడ ఉన్నటువంటి తమస్సులో తమస్సు అంటే అజ్ఞానం ఆ అజ్ఞానంలో సకలే స్వాతిరిక్త మోహే విలీనే తనకంటే భిన్నమైనటువంటి సకల ఇంద్రియాలు మరియు మనస్సు సహితంగా తమస్సులో విలీనమైనప్పుడు స్వ అజ్ఞాన తమ అభిభూత తన అజ్ఞాన రూప తమస్సు చేత అభిభూతుడయ్యి అభిభూతుడంటే ఆవృతుడీ అంటే అభిభూతం అంటే వస్తువు లేదు కాదు ఉంది కానీ దాని యొక్క ప్రాకట్యం లేదు ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు వీధి లైట్లు వేస్తారు కదా అయితే వాళ్ళు దినం పూట కూడా వాటిని ఆఫ్ చేయరు వాటిని బంద్ చేయరు అవి అట్లే వెలుగుతూ ఉంటాయి కానీ సూర్యుని యొక్క ప్రకాశంలో ఆ దీప ప్రకాశము ఏమైంది అభిభూతమైంది అంటే దీపం ప్రకాశించుట ప్రకాశిస్తుంది కానీ ఆ దీప ప్రకాశం ఏమైంది సూర్యుని ప్రకాశం చేత అభిభూతమైంది కప్పబడింది అనచబడింది అట్లా ఇక్కడ అజ్ఞానం చేత తాను తన స్వరూప సుఖాన్ని అనుభవిస్తూ కూడా ఆ అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఇది నా సుఖం అతనికి తెలియదు ఆ జ్ఞానం అభిభూతమైంది స్వ అజ్ఞాన తమ అభిభూత సన్ సుఖరూపం బ్రహ్మ ఏతి ఆ అజ్ఞానం చేత ఆవరింపబడి కూడా సుఖరూపమైనటువంటి బ్రహ్మమును అతడు చేరుకొని తన యొక్క స్వరూప ఆనందాన్ని ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు అంటే మూడు అవస్థల్లో కూడా ఇతడు సుఖాన్ని పొందుతున్నాడు జాగ్రత్త స్వప్నాల్లో దుఃఖం కూడా ఉంటుంది సుషుప్తిలో సుఖం మాత్రమే ఉంటుంది కదాచిత్ దుఃఖం కూడా ఎవరికైనా అనుభవం ఉండవచ్చు య సుషుప్త సయేవ స్వప్నం జాగరణం వా ఏతి ఇత్యాహ పునశ్చ అనంటూ మళ్ళీ చెప్పింది ఎవరైతే జాగ్రత్త నుంచి స్వప్నానికి స్వప్నం నుంచి సుషుప్తికి వెళ్ళినాడో సుషుప్తి సుఖాన్ని అనుభవించినాడో అతడే మళ్ళీ జాగ్రత్త లోపలికి వస్తాడు లేదా స్వప్నంలోకి వస్తాడు ఎందుకంటే మనము జాగ్రత్త నుంచి ఒకేసారి సుచూప్తులోకి వెళతామా లేదా స్వప్నంలోకి వెళ్తామా అనేటువంటి నియమం లేదు బాగా శ్రమించినటువంటి వారికి పడుకుంటూనే సుశూప్తులోకి వెళ్ళిపోతారు ఇక కొద్ది సుఖీ జీవులు ఉంటారు కొంతమంది ఆ వాళ్ళు పడుకోగానే సుచుప్తి అవస్థ అంటది వాళ్ళకు కొన్ని స్వప్నాలను చూస్తూ చూస్తూ చూస్తూ కొంత సమయానికి సుచూప్తులోకి వెళ్తారు ఆ సుషుప్తులోకి వెళ్ళినటువంటి వాడు డైరెక్ట్గా ఒకేసారి జాగ్రత్తలోకి వస్తాడా లేదా స్వప్నంలోకి వస్తాడా అది కూడా నియమం లేదు సుక్షిప్తి నుంచి స్వప్నంలోకి రావచ్చు లేదా సుషుప్తు నుంచి ఒకేసారి జాగ్రత్తలోకి కూడా రావచ్చు కాబట్టి ఈ మూడు అవస్థలకు ఏం నియమం లేదనమాట కానీ మొత్తం మీద మూడు అవస్థల అనుభూతి మాత్రం మనకు ఉంది ఈ మూడు అవస్థల్లో సుఖం యొక్క అనుభూతి దుఃఖానుభూతి ఉంది ఈ అనుభవాన్ని పొందేవాడెవరు జీవుడు అంటాం మనం ఈ జీవుడెవరు వాస్తవంగా పరమాత్మయే అనలేదా మరి ఇప్పుడు ఈ సుఖము దుఃఖము ఈ జాగ్రత్తాది అవస్థలు సూ స్థూల సూక్ష్మకారణ శరీరాలు మరి వాటి అంతర్గతమైనటువంటి పంచకోశాలు ఇవన్నీ కూడా ఎవరికి అని అంటే అని చెప్పాలి అవి పరమాత్మకి అంటే కల్పిత అజ్ఞానం చేత జీవరూపాన్ని పొందినాడు జీవుడిగా వ్యవహరింపబడుతూ సకల స్థూలాది శరీరాలను అభిమానించి విశ్వ తైజస ప్రాజ్ఞా అనే రూపం చేత వ్యవహరింపబడుతూ సకల భోగాలను అనుభవిస్తున్నాడు ఎవరు అని అంటే ఆ పరమాత్మనే పురా ఆనందాత్మస్వరూపం ప్రాప్య పునఃచ జన్మాంతరకర్మయోగా సైవ జీవ స్వపితి సుసూక్త స్వప్నస్థానం గచ్చతి ప్రబుద్ధోజాగం వా గచ్చతి ఏం నియమం లేదు జన్మాంతరకర్మ భోగాలను అనుభవిస్తూ జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ సుషిప్తులో కాని వాని కర్మానుసారంగానే ఆ భోగాలు ప్రాప్తమవుతాయి జన్మాంతరణలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ప్రారంభ రూపంలో వచ్చిందో ఆ ప్రారబ్ధము జాగ్రత్తలో ఎంత భోగాన్ని ఇవ్వాలనో అంతనే ఇస్తుంది స్వప్నంలో ఏ విధమైనటువంటి భోగాలనివ్వాలనో ఆ భోగాలనే ఇస్తుంది సుషుప్తులోయుడి ఇతడు ఎంతవరకు ఆ సుఖాన్ని అనుభవించాలో అంతవరకే ఆ సుఖాన్ని అందిస్తుంది ఆ ప్రారంభం ఎంతుంటో గంతనే అనుభవిస్తాడు మళ్ళీ పునః మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాడు ఈ విధంగా ఈ మూడు అవస్థల్లో తిరుగుతూ ఉంటాడు అన్నమాట యథా మహామత్స్య అని అంటూ మనకు శృతి చెప్తుంది ఏ విధంగా గొప్ప చేప నదిలో ఆ తీరానికి ఈ తీరానికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఒకసారి అటువైపు పోతుంది ఒకసారి ఇటువైపు వస్తుంది అట్లా ఈ జీవుడు కూడా ఒకసారి జాగ్రత్తలోకి వస్తాడు ఒకసారి స్వప్నలోకి వస్తాడు ఒకసారి సుశుప్తులో ఉంటాడు అని ఈ విధంగా ఉపమానమిచ్చి చెప్పింది ఉన్నది యహ జీవ జాగ్రత్తాది అవస్థాత్రయ అవచ్చిన్న పురత్రయే శరీరత్రయే క్రీడతి అంటే విహరతి ఈ జీవుడు అంటే ఆ పరమాత్మనే జీవరూపంలో వ్యవహరింపబడుతూ జాగ్రత్త అవస్థల్లో అతడు సంచరిస్తూ ఈ మూడవస్థల్లో క్రీడిస్తూ ఉంటాడు అంటే విహరిస్తూ ఉంటాడు సంచరిస్తూ ఉంటాడు తత అనగా తస్మాత్ ప్రత్యేక అభిన్న పరమాత్మన ఆ పరమాత్మ నుంచే జీవరూపాన్ని పొందినటువంటి తాను మూడవస్థల్లో సంచరిస్తూ ఉంటాడు మరి ఈ మూడవస్థలు ఎవరి అంటే ప్రత్యేక భిన్న పరమాత్మకే ఉన్నాయని చెప్పాలి తు శబ్దో అవధారణార్థ తు శబ్దం ఉందో అది నిశ్చయార్థంలో మనం తెలుసుకోవాలి తేవ సకలం విచిత్రం అంటే వివిధ నామరూప కర్మాత్మకం విశ్వం జాతం ఆ పరమాత్మ నుండే ఈ విచిత్రమైనటువంటి నామము విచిత్రమైనటువంటి రూపము విచిత్రమైనటువంటి కర్మలతో కూడుకున్నటువంటి విశ్వం ఏది ఈ జగత్తు ఈ ప్రపంచము ఇదంతా కూడా పరమాత్మ నుండే పుట్టింది అని చెప్తున్నాడు ఎట్లా పుట్టిందయ్యా పరమాత్మ నుంచి పుట్టింది అనంటే మరి పరమాత్మ వికారి అయిపోతాడు కదా మరి వికారి అయితే ఏది వికారి ఉంటుందో అది నాశనం అయిపోతుంది మరి పరమాత్మ నాశనం అయిపోతాడని చెప్పవలసి వస్తుంది ఒకవేళ పరమాత్మ నుంచి ఈ జగత్తు పుట్టింది అనంటే పరమాత్మ వికారి కావాల్సి వస్తుంది ఏది వికారి ఉంటుందో అది నాశనం కావాల్సి వస్తుంది మరి పరమాత్మను నాశనం నాశవంతం అని ఒప్పుకుంటావా నాశవంతమైంది పరమాత్మ ఎట్లయితుంది అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు అక్కడ చక్కగా చెప్పినాడు ఇక్కడ టీకాకారులు ఎట్లా అంటే రజ్జువత్ అన్నాడు రజు సర్పం ఏ విధంగా ఉత్పన్నమవుతుందో అట్లా అన్నాడు ఇక్కడ పరమాత్మ నుంచి జగత్తు ఉత్పన్నమైంది జాగ్రత్త జగత్తు ఉత్పన్నమైంది కదా ఎట్లా ఉత్పన్నమైంది అంటే రజ్జు ఎందు సర్పము ఉత్పన్నమైనట్టు అలే అంటే వాస్తవంగా రజునందు సర్ప ఉత్పన్నమైందా కాలే కానీ కనిపడుతుంది మందంధకారం దూషం చేత కనపడుతుంది కానీ వాస్తవంగా ఉత్పన్నం కాలే రజు రజ్జువుగానే ఉంది రజులో ఏ విధమైనటువంటి వికారం కలగలే రజ్జువుగానే ఉండి ఆ రజు సర్పం వలె భాషిస్తుంది అట్లా పరమాత్మ నిర్వికారి ఉండి జగద్పంలో భాషిస్తున్నాడు ఎందువల్ల అంటే అజ్ఞానవశాత్ అని ఈ విధంగా తెలుసుకోవాలి అంటే దీనికి ఏమంటారు వివర్త ఉపాదాన కారణము అంటారు దీనికి అధిష్టానం అని కూడా అంటారు అంటే అధిష్టానం ఉన్నది ఉన్నట్టుగానే ఉండి ఏ మార్పులు చేర్పులు లేకుండా అన్యరూపంలో కనపడుట ఇది వివర్తం అంటారు అట్లా పరమాత్మ ఉన్నది ఉన్నట్టుగానే ఉండి ఏ వికారాలను పొందకుండానే జగద్ రూపంలో ఉన్నాడు అని ఈ విషయాన్ని చెప్పుటకు రజు సర్ప ఇచ్చి పరమాత్మ నుండి ఈ జాగ్రత్త వ్యవస్థాత్మకమైనటువంటి ప్రపంచం ఉత్పన్నమయ్యింది అంటే ఇది వాస్తవమా కాదు కల్పితము అని తెలుసుకోవాలి రజ్జువద్ దృష్ట్యా రజ్జవు సర్పవద్ వికల్పితం రజ్జు ఎందు సర్పం వలె కల్పించబడింది ఇది వాస్తవం కాదు తద్ ఆరోప అపవాద కిం అయితే ఇప్పుడు మీరు లేని జగత్తును ఆరోపించారు ఆరోపించి ఇది రజు సర్పం వలె ఇది వాస్తవంగా లేదు అని దాన్ని అపవాదం చేశారు అధ్యారోపంచేసి అపవాదం చేశారు మరి ఏ ఏదైతే ఆరోపింపబడి మరి అపవాదం చేయబడుతుందో అక్కడ దానికి ఒక అధికరణం అంటూ ఉండాలి ఒక ఆధారం అంటూ ఉండాలి దేని ఎందు ఆరోపిస్తున్నావు దానికి ఒక ఆధారం ఉండాలన్నా లేదా ఇప్పుడు సర్పం యొక్క కల్పన చేశావు ఎక్కడ చేశావు అంటే తాడు ఎందు చేసావు అంటే తాడు అనేది ఒక అధికరణం ఒక అధిష్టానం అక్కడ ఉందా లేదా ఉంది మరి దీపం బట్కపోయి చూసిన తర్వాత సర్పం లేదు అని దాన్ని సర్పాన్ని అపవాదం చేశావు ఎక్కడ అపవాదం చేశావు ఆ తాడు ఎందే అంటే అపవాదం చేయాలన్నా ఆరోపణ చేయాలన్నా దానికి ఒక అధికరణం ఉండాలి కదా మరి ఈ ప్రపంచం యొక్క ఆరోపణ చేసి మళ్ళీ అపవాదం చేస్తున్నావు రజ్జు సర్పం వల్ల ఉంది అని వాస్తవంగా ఇది ఉత్పన్నమే కాలేదని మరి ఈ అధ్యారోప అపవాదాలకు అధికరణం ఇవ్వరు దేనియందు ఈ ఆరోపణ చేయబడింది దేనియందు అపవాదం చేస్తున్నావు తతం జాయతే మరి దాని నుంచి ఏం ఉత్పన్నమైంది కథం అస్మిన్ లీయతే మరి దాని ఎందు ఎట్లా లీనమవుతుంది దానియందు ఎట్ల ఉత్ అది అధికరణం ఇవ్వరు ఆ అధికరణం నందు ఈ ప్రపంచం ఎట్లా ఉత్పన్నమైంది ఎట్ల స్థితి కలిగి ఉన్నది ఎట్లా విలయాన్ని పొందుతున్నది అని ఈ విధంగా శంకలు ప్రాప్తమైనప్పుడు ఇత్య ఆహా ఆధారం ఇది అని అంటూ ఆ విషయాన్ని मनमु रेपनी पदनाल श्लोक पर्यतम वो पदनालो श्लोक में उत्तरार्धम मिगली अभी तरवा दलक हरि ओम तत्स ओम सहना सहन भुन सह वीर कर वह तेजस्वीधीतमस्तु మా ఓం శాంతి శాంతి శాంతి